ఎట్టిదో నీ విలాసము ఎరిగిన నెరగనీదు అట్టే మా గురున గురుననుమతినే ప్రత్యక్షమ వైతివిగాని కరుణాకరా మిమ్మునుగని తెలియగలేను ధర మీ మహిమలు విని విని పగనరదుదును నరహరి నీవు నాలోనుండగా నమ్మక పురాణ కథలందు అరయగ మీ చరితలు చెప్పగ నాశతోడమిముదలంతును జగదీష మీనామంబుడు జపించనలయుదును వెగటుగా చిత్ర సృష్టి చూచి మిము వెదకుదు నింతటను నగధర మీపై భక్తి సేయగ మనంబున వడబడను పగటున మీరిచ్చువరముల కొరకే పలుమారు మీకు మొక్కుకొందును శ్రీవేంకటేశ నీమూరితి చింతించి చేపట్టగలేని దేవుడవనియడు విశ్వాసమునకే స్థిరముగొలిచెదను శ్రీవనితాధిప వేదాలు మిమ్మును చెప్పగా నే తర్కింపుదును వేవేలు పరుషలు సేవింపగా నీవే కర్తవని నిశ్చయింతును